పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ హిస్తకే వందనాలు ప్రభా తండ్రినికే స్థుతులు స్తోత్రములు ప్రభా గడిచిన కాలం నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములని కంటిపాప వల్లే కాచి కాపాడి నాయన యొక్క దినముకుని నూతనమైన కృప మాకు అనుగ్రహించినావు ప్రభ మాకున్న ప్రతి శోధనలను ప్రతి కీడులను ప్రభ ప్రతి అనారోగ్యాలను ప్రతి మరణగాండలు అన్నిటినీ కొట్టివేసి నాయన ఈ దినం సజీవ లెక్కలు ఉంచుకున్నావు ప్రభా తండ్రి కాబట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ సమస్త మహిమ గణత ప్రవావములు తండ్రి ఏస్తయ్యా నీకే యోగములు కలుగును గాక హలేలుయా తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నానామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి అవును ప్రభ ఇక్కడ మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభ కాబట్టి తండ్రి నాయన పాటల ద్వారా మీరు మైగునుందండి వాక్యం ద్వారా తండ్రి మీ స్వరం ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరచండి ప్రభ నాయన నా తండ్రి అలాగే నీ పట్ల మాకు ఇంకా ఏదైనా ఆయస్కరంగా ఉంటే ప్రతిదీ ప్రభ నీ స్వరం ద్వారా మాకు చూపించి మమ్మల్ని శుద్ధీకరించండి అలాగే చేసే ప్రతి ప్రార్థన నాయన తండ్రి మొరపెట్టే ప్రతి దానికి మీరే జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే తండ్రి నాయన ఇంకా ప్రియులు నాయన రాలేదో వాళ్ళందరూ కూడా త్వరపడి రావాలా వాళ్ళ పట్ల కూడా మీరు తోడుండండి ప్రతి ఒక్కరికి మీ కృప నాయన కనికరము సమాధానం దయచేయండి ప్రభ ఈ జరిగే ఆరాధన అంతట్లో మీ యొక్క సహాయం చేత మీరే మాకు తోడుగా ఉండి మీకు ఆదరణగా మీకు మహిమకరంగానైనా ఆరాధన జరిగించమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె క్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం యేసుక్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం ఏట తోచెని పరిస్థితిలో గతి లేదని తలచాను ఎటుతో చని పరిస్థితిలో గతి లేదని తలచాను నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా స్థితి గమనించాడు తితో నింపాడు నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే ఈస్తు నాకు బలమాయే నాకెంతో ఆనంద दानन्तं वपिच कपिले नीलोकमलो नाकुरियै निलचाडू धरिले नीलोकमलो नाकुरियै निलचाडू परगेते दगुरी वैपु स्मरयिंचुचु यसु नामं परगेते दगुरी वैपु స్మరించు ఎసునామం నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే యేసు క్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం జీవిత కాలములో నాయన నా జీవిత కాలములో నాయన కాలమంత ప్రభు నామే పాడేదను ప్రభు ఏ సునెత్యా ప్రభు నామే పాడేదను ప్రభు ఏ సునెత్యానితును నా ఉదయము ప్రభుదాయే ప్రభు జీవమునాదాయ నా హృదయం ప్రభుదాయే ప్రభు జీవమునాదాయ క్రీస్తు నా కుబలమాయే నాకి ఆనందం నాకి ఆనందం యేసు క్రీస్తు నా కుబలమాయే ప్రార్థన చేసాం సార్ పరశుద్ర బాబు తండ్రి మీ పొందాలనైనా గొప్ప దేవ మీకే స్థితిలు స్థితి అవుతారు నేను ఈ బుద్ధి కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీకెంతో పొందాలైనా ముఖ్యంగా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని దనిచ్చి మంచిద పడుతున్నాం అతను మాట్లాడి మా జీవితాలు సరి చేసి మీ గుర్థంగా మనల్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా ఏమవుతుంది సమరకాలం ఎవరు గ్రహించలేదు అంతా ఏదో విధిగా ఉందని చెప్పారు ఎవరు గుర్తెరిగిన సమయంలో జలప్రల మంచి వాళ్ళందరినీ కొనిపోయాను అన్న విషయం మాకు జ్ఞాపకం చేయబడుతుంది మీకు ఎంతో నేను కాబట్టి ఈ కృప వెంబడి కృప మాకు అన్వెన్షన్ నడిపించా రక్షణ ప్రణాళిక చివరి వరకు మేము ప్రయాస పడాలనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాశనకరమైన ఏ వస్తువు అన్న అంశం గురించి పోయి నెలల నుంచి మేము ధ్యానిస్తున్నంతవరకు అవకాశం పెట్టి మీరు ఇచ్చిన అవకాశం మరోసారి దాన్ని మేము ధ్యానించబోతుండగా మీ పక్షాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి అందులో మీ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా దాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించాలా ఈ సేవా విధానాన్ని నడిపించి మనం ఏ సూత్ర స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి ష్టకరమైన ఏ వస్తువు అన్న అంశం గురించి మనము కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం అవకాశం దొరికినప్పుడు దాన్ని డిస్కస్ చేస్తున్నాం సరే మన లాంగ్ టర్మ్ ఈ ట్రైబల్ కాస్బుల్ టూర్ లో మనం కాబట్టి అంత అవకాశం దొరకలేదు ఇంకొక నెక్స్ట్ టూ మంత్స్ కనీసం ఎక్కడ వెళ్ళలేం అన్న అండర్స్టాండింగ్ తోని ఇప్పుడు అట్లీస్ట్ కొంత స్టేబుల్ గా మనం ఈ యొక్క వాక్యాలు ధ్యానించచ్చు అయితే గతంలో మనం నాశనకరమైన హేయ వస్తువు అన్న అంశం గురించి గణిస్తున్నప్పుడు సొలమోను ఏ రీతిగా ఈ నాశనకరమైన హేయ వస్తువులని తీసుకొచ్చిండు ఆ దేశం అంతటా అని మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం ఏడవ శాంత మనం చూసినాం ఇవన్నీ మనం రాసి పెట్టుకున్న నోట్స్ నేను ఈ మోషు అనే దేవత మోయాబియులు పూజించేవాళ్ళు దాని మెలేకు అన్న దేవత ఆశ్చర్యంగా ఈ మధ్య నేను ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను ఆ అబ్బాయి పేరు మాల్కమ్ అయితే మాల్కమ్ అబ్బాయి పేరు అయితే నా పక్కన ఒక పాసర్ ఉన్నాడు చిన్న ఫంక్షన్ అవుతుంది అయితే ఆ పాసర్ ఎందుకో ఈ మాల్కం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిండు నన్ను అసలు ఆశ్చర్యం అది ఎందుకు అడగాలి అట్లా నేను మాల్కం నాకు తెలుసు చరిత్రలో మాల్కం అనే ఒక రాజు ఉంటే ఇంగ్లాండ్ దేశం మీదనే ఎక్కడో ఒక రాజు ఉండే మాల్కమ్ అనే రాజు మరి ఆ రాజు నుంచి వచ్చిన పేరు కాబట్టి మాల్కోమ్ అని వచ్చి నేను ఇమీడియట్లీ ఏం చేసిన జైన్స్ రామ్ బార్ జైన్స్ రామ్ రాంబర్స్ ఏమైనా ఉంది గూగుల్లో వెతికినాను తీరా చూస్తే అక్కడ మాల్కోమ్ అనే పేరు మిల్కోము అనే పదం నుంచి వచ్చిందంట మీకంతా తెలుసు మిల్కోమ్ అంటే ఏందో మిల్కోమ్ అనేది దేవతకి ఇంకొక పేరు అంటే మెలేకు దేవత నుంచి వచ్చిన పేరు మాల్కోమ్ క్రిస్టియన్స్ తెలుసుకోకుండా పేర్లు పెట్టుకుంటున్నారు సైతాన్ పేర్లు పిల్లలకి మళ్ళీ ఇది వస్తువు కాదా నువ్వు తెలిసి తెచ్చుకున్నా తెలియక తెచ్చుకున్నా పేరు పెట్టుకుంటావు సరే నాకు చంద్రశేఖరన్ పేరు పెట్టిండు మా నాయన అందరికీ క్రైస్తవ పేర్లు ఉన్నాయి నాకేమో ఇట్లా హిందూ పేరు పెట్టిండి ఎందుకు పెట్టిండే అప్పుడు నైన్టీన్ కదా నేను పుట్టింది ఆ నేను పుట్టినరోజు ఒక ఆయన వచ్చిండు మా ఇంటికి వచ్చి ఈ అబ్బాయి ఫుల్ ముండే రోజు పుట్టిండు ఇతను మంచి అదృష్టవంతుడు గొప్ప ధనికుడు అవుతాడు ఏం లేవు బైతల్ గొప్ప దని కూడా అవుతాడు మంచి పేరు ప్రఖ్యాతుల మీద సంపాదించుకుంటాడు అందుకే నేను చంద్రుని శేఖరము అంటే క్రెస్ట్ ఆఫ్ ద మూన్ ఇంగ్లీష్ లో క్రెస్ట్ ఆఫ్ ద మూన్ చంద్రశేఖర్ అంటే క్రెస్ట్ ఆఫ్ ద మూన్ క్రెస్ట్ ఆఫ్ ద మూన్ అంటే మూన్ చంద్రుని మీద ఒక వెలుగుంటది ఇట్లా సర్కుల్ లాగా అదన్నట్టు చంద్రశేఖర్ అంటే అయితే ఈ మన దేశంలో చంద్రశేఖర్ అంటే చంద్రుణ్ణి ధరించుకున్న వాడు సూర్యుడు కాబట్టి శివుడు కాబట్టి శివుణ్ణి కూడా చంద్రశేఖర్ అంటారు కానీ చెప్పండి శివునికి పెట్టింది ఎవరు పేరు మనుషులే కదా దేవతలకు పెట్టున్నారు పేర్లు పేరు పెట్టుకోవడంలో ఏం నష్టం లేదు ఎందుకంటే అది మతపరంగా జీవిస్తారు మాల్కొమ్మని పేరు పెట్టుకుంటే నిజంగా నువ్వు మిల్కొ దేవత అర్పించబడ్డ వాడవు కావు చెప్తే సూర్యుని తల మీదు ఉన్న సారీ శివుని తల మీదు ఉన్న క్రెస్ట్ ఆఫ్ ద మూన్ అసలే కాదు ఇవన్నీ ప్రకృతి సహజంగా అర్థం చేసుకున్నారు మనందరికీ క్రొత్త పేరు పెడతాడు అనేసి ఉందా లేదా ప్రకటన రోజు ఆయన సన్నిధికి వెళ్ళినాక మనకందరికీ ఒక కొత్త పేరు ఇస్తారంట ఇవి పనికిరాని పేర్లు ఈ లోకంలో ఈ పేర్ల కొరకు ప్రఖ్యాతల కొరకు కష్టపడతా ఉంటాం కానీ అసలైన పేరు ఆయన కొత్త పేరు ఇస్తానడు ఎన్నికలు జనించడం మనం ప్రడంబంధంలో ఆ దినము మనకందరికీ కొత్త పేరు అనుగ్రహించబడుతుంది అంతకుముందు తెలియదు నీ పేరు అందరూ ఈ లోకంలోని పేర్లు ఆ లోకంలో పనికి రావు ఈ ఈ లోకంలో ఉన్న పేర్లు ఆ లోకంలో పనికి రావు ఆ లోకంలోని పేర్లు వింత పేర్లు అది నీకు మొదట అనుగరించబడ్డ పేరు ఈ లోకంలో పుట్టినాక నీకు వచ్చిన పేరు సెకండ్ పేరు ఫస్ట్ పేరు ఇంపార్టెంట్ సెకండ్ పేరు ఇంపార్టెంట్ గానే కదా నీ ఫస్ట్ పేరు అక్కడి నుంచి వచ్చింది నీకు ప్రతి ఆత్మ నాది అంటాడు కదా హెచ్కల్ గ్రంథంలో ప్రతి ఆత్మకు ఒక పేరు దేవుడు ముందుగానే పెట్టిండు అక్కడ పెట్టి ఈ లోకంలోకి పంపించిండు శరీరం ధరించుకున్నాక నీకు వేరే పేరు వచ్చింది అంటే నీకున్న పేరు ఇప్పుడు సెకండ్ నేమ్ ఫస్ట్ నేమ్ కాదు ఫస్ట్ నేమ్ అక్కడుంది పరలోకంలో నీకు అనుగరించబడింది సెకండ్ నేమ్ సో ఏ పేరు పెట్టుకుంటేంది మనం చూసిన బైబుల్ అంతట్లో మంచి పేరు పెట్టుకున్నారు కానీ పేరుకి తగినట్టు జీవించలేకపోయినారు ఒక్కడు కూడా అంత మంచి మంచి పేర్లు కానీ ఆ పేరుకి తగినట్లు ఒక్కడు జీవించినట్టు మనం చూడండి బైబిల్లో కాబట్టి ఎంత మంచి పేరు పెట్టుకున్నా దాని తగినట్టు జీవిస్తాం కాదు పేరు అర్థం తెసుకో కొంతమంది నేను అందుకే అడుగుతుంటారు ఎవరన్నా నెల పర్సెంట్ ఏజ్ వస్తుంది ముస్లిమ్స్ మొన్న చాలా మంది నేను ఇంటర్వ్యూ చేస్తున్నాయి నీ పేరుకి అర్థం ఏంటంటే టక్క టక్క చెప్తున్నారు పేర్లకు అర్థాలు అదే నేను అడుగు మాల్కం అంటే ఆ పిల్లకానికి పేరు తెలుస్తుందా అర్థం క్రిస్టియన్ పేరు ఇప్పుడు సిస్టర్ ఉంది క్యాథరిన్ సిస్టర్ క్యాథరిన్ అంటే అర్థం ఏదో తెలుస్తుందా సిస్టర్ కి చెప్తుందేమో అది అదే రీతిగా సిమోన్ అంటే పేరుకి అర్థం ఏదో తెలుసా అంతగా పేరు పెట్టి పిలుచుకుంటున్నాం కానీ వాటికి అర్థం తెలియవు ఎందుకు అంటున్నానంటే అర్థం తెలిస్తే అట్లీస్ట్ ఆ పేరుకి తగినట్టు జీవించగలవు దేవుని ద్వారా దేవుళ్ళు కాబట్టి పేర్లలో ఏం లేదు ఈయన కీమోషు దేవత మెలేకు దేవతను తీసుకొచ్చి ఆ హేయమైన వస్తువులు ఇవన్నీ వాటిని తీసుకొచ్చిండు ఎక్కడికి ఆయన రాజు కాబట్టి జబర్దస్తి నడిచింది అన్ని తెచ్చిపెట్టుకున్నారు అయితే మనం చూసినాం గతంలో ఏ స్ప్రవ దీని గురించి అన్ని జ్ఞాపకం చేసిందని ఆ తయార్త ఇరవై నాలుగవ హేయ వస్తువు అయినా హేయ వస్తువు ఒకసారి చూడండి నాలు ఇరవై ఇరవై నాలుగవ అధ్యాయం మద్దేశార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఎన్నిసార్లు ధ్యానించినము ఈ వాక్యాన్ని ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మద్దేశు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనం ఇప్పుడు చదివంటు జాగ్రత్తగా వినండి కాబట్టి ఎప్పుడు అంటే పద్నాలుగవ వచనం తర్వాత కాబట్టి ఏంటది కాబట్టి అంటే మరియు ఈ రాజ్యసు వార్త సకల జనములకు సాక్షార్థమై లోకం అందంతటను అది ప్రవచనం రక్షణ సందేశము లోకం అంతటా సాక్ష్యంగా జనులకు సకల జనులకు ప్రకటింపడుతుందంట అది అది ఆయన రాక ఒక సూచన ఇప్పుడు మనము ఒక లాస్ట్ త్రీ డేస్ అటు మారేడుమిల్లి అనే ప్రాంతానికి వెళ్ళినాము ఖమ్మం తర్వాత ఇంటీరియర్ ఫారెస్ట్ అసలు ఏ మంది ఈ మోడర్నిటీ అంటేనే వాళ్ళకి తెలియదేమనిపిస్తుంది టెలిఫోన్ లైన్స్ లేవు మొబైల్ ఫోన్ కనెక్షన్స్ లేవు అసలు ఏమి దొరకదు భయంకరంగా ఇంటీరియర్ ట్రైబల్ బెల్డ్స్ చూసినా తాగి ఉంటారు లేడీస్ అంతే జెంట్స్ అంతే ఉంటారు ఇంకో స్థలం పోయినప్పుడు తల్లులు పనులు పొద్దున్నే పనులు ముగించుకొని జీలుగా కళ్ళు అని దొరుకుతుంది ఆ కళ్ళు తాగుతారు తండ్రులు కూడా అంతే భార్య ఇద్దరు తాగి వస్తారు వచ్చి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోయి ఉంటారు మనుషులు ఎవడు పట్టించుకుంటాడు అదేనా హైదరాబాద్ లో అయితే అయ్యో ఏమైపోయిందని గుమి కొడతారు మనుషులు అక్కడ అట్లా లేదు ఎంతమంది ఎటు పడితే ఎటు పడితే అటు పడిపోయి ఉన్నారు తాగి వాళ్ళ పిల్లలకి తిండి ఓడి పెడతాడు చిన్న చిన్న పిల్లలు ఎండకి బట్టలు లేకుండా వాళ్ళకి ఎండకి తిరుగుతా ఉన్నారు ఆడుకుంటున్నారు పాపడు సువార్త ప్రకటించాలి ఇక్కడ ఏమైంది చెప్తుంది సకల జనులకు శువార్త ప్రకటించబడినాకనే అంతము వచ్చాను అటు తర్వాత అంతం వచ్చాను ఎందుకు అయినా రాక ఆలస్యం అయిపోతుంది అనేది అన్ని అన్నప్పుడు ఇది ఒకటి సూచన ఏంటంటే ఎవడు పోయి చెప్తున్నాడు వాళ్ళకి నువ్వు సిటీలోనే చెప్పాలనుకుంటావు నీకు తెలిసిన స్థలమైనా చెప్పాలనుకుంటావు మూలమూల మారుమూల గ్రామంలో ఎప్పుడు కనిపి ఏ స్మరం అంటే మనకి ఏడీ బీచ్ అంటే తెరగదు ఏబీ తెలుగు మనకి సువార్త ఎట్లా చెప్పగలవు కానీ ఎక్కడ పోయినా స్వీకరిస్తారు అది నేను ఆశ్చర్యమాదా నేను చూసిన ఎంతమంది ప్రభు నొప్పుకున్నారు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకుంటున్నారు తనైతే ఎంటైర్ విలేజ్ నాకు ఆ స్టోరీ జ్ఞాపకంకి వచ్చింది మొత్తం విలేజ్ అంతా ఉందా రోజు ఎందుకంటే పోలీస్ కేసు అయింది నేను బోక పోలీస్ కేసు అయితే అంట ఊళ్ళు ఎవరు పోయిపోవడానికి వీళ్ళ మొత్తం ఊరు అయితే ఆ పోలీసు వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయినారు మేము ఎంటర్ అయిన విలేజ్ దగ్గర అట్లా ప్లాన్ చేస్తారు చూడండి పోలీసు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు మన చట్టని ఇంకా అప్పుడు మేము విలేజ్ మాకు తెలంగాణ కలాలి పోలీసుల దారిలో మేము లెఫ్ట్ నుంచి వచ్చినాం వాళ్ళు రైట్ నుంచి వెళ్ళిపోయినారు మేము ఎంటర్ అవ్వండి మొత్తం విలేజ్ అంటే అందరికీ సువార్త ప్రకటించిన ఎంతమంది పాపాలు ఇచ్చిన మారు వచ్చి కంపల్సరీ పాపాలు ఒప్పియాలి నువ్వు ఎంత గొప్ప దైవజనం అయితే నేను ఎంత సేవ చేస్తా నేను ఎంత ఎంత అద్భుతాలు చెప్పినా ఎంత చేసినా ఏం వాక్యం నేను పాపిని ప్రభావాన్ని ఒప్పిపించకపోతే మనుషులకి నీ పిలుపు వేస్ట్ ఈ వాక్యం నెరవేర్చలేదు ఈ రాజస్వార్థ నువ్వు చెప్పలేదన్నా చెప్పకుండా ఆయన అంతా ఆయన ఆయన వచ్చిన రోజు ఎట్లా నిలబడాలి అనేది నీ లోకంలో జీవించిన నీ స్వార్థం చేసుకున్నా నీ ఉద్యోగం నీ పిల్లలు నీ కెరియర్ అవేం చేసుకున్నావు కానీ ఏ రోజు కూడా ఈ పని చేస్తలేరు అట్లా క్రైస్తవత్వం ని దేవుడు ఎట్లా ఒప్పిక పట్టాడు ఒక దిన్నం మీకు తెలుసు ఒక బలిపీఠం దగ్గర తన పెళ్లి కుమార్తెను వదిలేసిడు కేసు తండ్రి ఇప్పుడు ఇంకొక పెళ్లి కుమార్తెని వదే సిద్ధంగా ఉన్నాడు పాత నిబంధన పెళ్లి కుమార్తెను వదిలేసిండే లేదా ఇప్పుడు రెండో పెళ్లి కుమార్తె అన్యుల పెళ్లి కుమార్ అన్య అన్యుల నుంచి ఒప్పుకునబడ్డాడు స్త్రీ ఈమెం కూడా పట్టించుకోకపోతే నువ్వు ఆయన పని చేయకపోతే నిన్ను కూడా విడిచిపెట్టేస్తాడు నీ మీద మచ్చా కానీ మడత కానీ ఉండడానికి వీల్లేదు మళ్ళీ నీకు మచ్చలే అన్ని మడతలే ఏపీ రాష్ట్రపతి కలిగిస్తాం పౌలు అంటాడు అట్లా తయారు చేసినా మిమ్మల్ని అంటాడు పరిశుద్ధంగాను మచ్చైనాను లేకుండాను ముడుతైనను లేకుండాను సిద్ధపరిచాను అంటాడు మనం అట్లా ఉన్నామా ఎక్కడ చూసినా అపవిత్రత చేసిన స్వార్థము ధన అపేక్ష నేను రక్షణ పొందినా అనేసి కానీ ఆయన వాక్యం తగినట్లు ఏ ఒక్కడో మన హేయ వస్తువు ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటుందంటే ధాన్యాలు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ పదిహేను వర్షాలు కాబట్టి ఎప్పుడు అటు తర్వాత అంతం వచ్చేది కాబట్టి అంటున్నాడు కాబట్టి ఈ అంతానికి సంబంధించిన విషయం నేర్చుకున్నాకంటే మన మన ప్రభు యొక్క సువార్త సకల జన్లకు ప్రకటించబడినాక లోకం అంతటా ఏం చేస్తే ఇడండి అది అంతం వచ్చిందో ఆ అంతం ఎట్లుంటుందో ఇప్పుడు ఉంది పదిహేను వర్షం కాబట్టి ప్రవక్తమైన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాష్టకరమైన హే వస్తువు పరిశుధ స్థల ముందు మీరు చూడగానే చూడండి కండ్లతో చూడాలా ఈ విషయం నాష్టకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం ముందు మీరు చూడగానే మీ దగ్గర బైబుల్ ఉంటే చూసుకోండి చదువువాడు గ్రహించుగాక మీకు అర్థమవుతుందా ఈశ్వరు చెప్తుంది చదవాలని చదువుకోవాలంటున్నాడు చదవాలంటున్నాడు ఈ వాక్యం చదువుతున్నవాడు గ్రహించాలంటున్నాడు నువ్వు చదువుతున్న కానీ గ్రహించలేకపోతున్నావు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు ఏసు చదువువాడు గ్రహించనుగాక కాబట్టి దీనికి సంబంధించిన రెండు కొన్ని క్లుప్తంగా చూపించి ఈరోజు వాక్యాన్ని నిలబెగ్గించేస్తాను చదువువాడు గ్రహించనుగాక అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు పరుశుత ఆలయంలో నిలబడతారు అన్నది పాయింట్ పరిశుద్ధ స్థల ఏది నిలబడుతుంది ఆయన అనేది అదే కదా మా తేసుకార్త ఇరవై నాలుగు అదే పదిహేను ఏమైంది అంటే నాష్టకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థల నిలుచుట నిలబడడం ఇది నిలుచుట నిలబడడం ఇది పరిశుద్ధ స్థలంలో ఏదో నిలబడుతుంది నిలుచుట్ట మీరు చూడాల ఇప్పుడు చర్చ సిస్టమ్ లో అంతా చెప్తుంటారు ఏమన్నా గిచ్ గిచికి చెప్తుంటారు వాళ్ళు మళ్ళా మందిరం గడిపిస్తారు మందిరంలో బలిపీపీఠం ఉంటుంది బలిపీఠం మీద పిచ్చి పిచ్చి వాటిని ఆప అర్పిస్తారు ఆ అంటే ఒక ఎపి పని అనే హెరియాదేశపు రాజు ఒకప్పుడు జబర్దస్తిగా ఎరసలిం తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు బలిపీఠం మీద పందిని అర్పించిన విషయం మనం చరిత్రలో చూస్తాం ఇవి ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు వాడు పందిని అర్పించిండు అట్లంటే మళ్ళీ మలాఖీ గ్రంథంలో మలాఖీ భక్తుడు అంటున్నాడు మీరు గుడ్డి వాటిని కుంటి వాటిని ఆడ వాటిని పిచ్చి పిచ్చి వాటిని అన్నిటి బలి అర్పించిండే లేదా అంతి యొక్క వ్యక్తి అర్పించక ముందు ఇస్రైల్ కదా పిచ్చి పిచ్చి వాటిని పలి పీఠం పరిశుద్ధ స్థలంలో పిచ్చి పిచ్చి వాటిని నిలబెట్టిండ్రు అక్కడ ఈ చరిత్రలు నిలబెరుతా కానీ ఏ స్థలం ఏమంటుండంటే భవిష్యత్తులో కూడా ఇది కాబోతుంది అది మన టైంలో నడుస్తుంది రోజు పరిశుభ్ర నిజంగా బిల్డింగ్ కాదు నిజంగా సులమాన మందిరంగా అనే అది లేనే అయితే ఏమంటారంటే ఈ ర్యాప్చర్ కల్ట్ బోధకలు ఏమంటారంటే లేదు బ్రదర్ భవిష్యత్తులో వాళ్ళు బిల్డింగ్ కడతారు కదా టెంపుల్ కడతారు కదా మళ్ళా టెంపుల్ కట్టి మళ్ళీ అనుజన బిల్లలు అర్పిస్తారు కదా అంటే నీకు మెంటలోకి నీకు అర్థమే కాట్లేదు అనుజన బల్లలు ఆకువేసిందే మన ప్రభు మరణ భూస్థాపన పనుదనం అని తెలుసు మనకి రాతి మీద రాతి ఒకటి ఉండదు అని ఇది పడవే పడుతుంది అని దేవాలయం పడిపోయింది అది అది రోజు లేదు ఆ దేవాలయం అడ్రస్ ఏ లేదు దాన్ని మళ్ళీ కడతారంటున్నావు కడితే ఆయన మరణము వమ్ము చేసినట్లు నువ్వు క్రైస్తవుని వైంటి నువ్వు అర్థం చేసుకోలేదు ఇది ఆయన మరణాన్ని వమ్ము చేస్తుంది క్రైస్తవ జీవితం నేనైతే చెప్తున్నా ఆ మందిరం కట్టకూడదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏహెచ్కల్లో చూసినాం మనం ఆ మందిరం కట్టినప్పుడు దాంట్లో సమస్త రాకుడు జీవరాశులను వాళ్ళు పూజించారు ధూపం వేసిరు వాటికి ఏహెచ్కల్ కాలంలో మలాకి కాలంకి ఆజ్ఞ అక్తి కుంటి వాటిని గొడ్డి వాటిని పనికిరాని వాటిని అన్నిటి బలర్పించి శ్రేష్టమైన వాటిని బిర్యానీ చేసుకొని తిన్నారు అంత భయంకరంగా జీవించిన ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు పరిశుద్ధ జనకం ఎట్లయినారు ఈరోజు క్రైస్తవులు వాళ్ళ జ్యేష్ట తప్పు హక్కును అమ్మేసుకున్నారు రక్షించుకుంటే నువ్వు ఏషావులాగా మీలో అనేక మంది భ్రష్ల్లాగా తయారైపోయిన చెప్తుంటారు డెబ్బులు రాష్ట్ర పత్రికలో జ్యేష్ట తప్పు హే వస్తువు నిలుస్తుంది నిలబడుతుంది చూడండి దిన వృత్తాంతంలో నేను అనుకుంటే భోజనం చూపించిన తిన్న గతంలో దిన వాక్యం చూపిస్తే వచ్చినా ఇంగ్లీష్ రెండవ దిన వృత్తాంతంలో ఇంగ్లీష్ లో క్రానికల్స్ అంటాం రెండవ దిన వృత్తాంతంలో నాలుగవ వచ్చిన నాలుగైదు దిన వృత్తాంతంలో ముప్పై ఐదు నాలుగు ఇది దావిద్రా రాజకాలంలో జరిగిన విషయం ఇస్రాయేల్ ఇస్రాయేల రాజైన దావిదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పున అతని కుమారుడైన సొలమును వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీ మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరుచుకొని ఐదవ వర్షం చూడండి అందరూ సిద్ధంగా ఉండాలా అనే చేస్తున్నాడు జనులు ఆయా భాషలకు సారీ జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబంలో ఆయా భాగంలో ఏర్పాటు మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి పరిశుద్ధ స్థలమందు నిలిచి స్వగార్థం చేసుకోండి ఎవడైనా పడుతున్నాడు పరిశుద్ధ స్థలంలో ఇస్రాల్ పదలు ఏర్పాటుగా గోత్రికలు ముఖ్యంగా అందరూ పరిశుధ స్థల నిలవాల వారి వారి పితరుల కుటుంబంలో వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయడి కాబట్టి ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పరిశుద్ధ స్థలంలో నిలిచేది ఏది బలి పశువా లేక మనిషి ఇక్కడ అదే ఉంది పరిశుద్ధ స్థలం నిలిచిన వాళ్ళు ఎవరు తాగుతు కాలంలో పన్నెండు గోత్రికులు మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుస పన్నెండు గోత్రికులు ప్రతి ఇంటి నుంచి జనులు మీ సహోదరులు పరిశుద్ధ స్థలం మందు నిలవాలా వీళ్ళు కాబట్టి పరిశుద్ధ స్థలంలో నిలిచేది పనికిరాని వస్తువా పనికొచ్చే వస్తువా పరిశుధ స్థలంలో యాజకుడు కానీ నిలబడేది సేవకుడు కానీ నిలబడాల్సింది నాష్టకరమైన హేయ వస్తువు నిలబడితే మళ్ళీ సేవకునికి బదులుగా ఇంకేదైనా నిలబెట్టుకుంటున్నారు మీరు అక్కడ అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు అక్కడ పరిశుభ్ర స్థలంలో మనుషులు సేవ చేసేవాడు నిలబడన్నారు సేవకులు నిలవాల్సింది ఇక పోయి పనికిరనే వాడు నిలబడితే అపవిత్రంగానే చూపించిన గతంలో నిహమ్య కాలంలో ఆ సన్ అనేవాడు ఆ సలమూన్ మందిరంలో ఒక ఒక గదిలో వాడి ఆఫీస్ పెట్టుకున్నాడు అనేసి ఎవడున్న టెంపుల్ లో ఆఫీస్ పెట్టుకుంటాడా ఎంత క్యాప్టెన్ అయితే ఎంత రాజు సై సెంచురేన్ అయితే వాడు పెట్టుకున్నాడు వాడి ఆఫీసు టెంపుల్ గదిలో నడిపించిండు కొత్త నిబంధనకు వస్తే రాజు కూడా టి అటెండ్ చేసిండు ఆ మందిరంలో లోపల ఒక ఆఫీస్ తావరాన్ని ఆ సన్ బల్ అట్ ఎట్లా చేసిండో వీడు అటెండ్ చేసిండు స్థలం ఏ రోజురాజు హేయమైన వస్తువు ఏంటంటే మనం ఎందుకు దేవుని పిల్లలు పరిశుభ్ర స్థలం దేవుని సిద్ధిస్తే ఆరాధిస్తానని గనపరుస్తుండాల అపవిత్రమైన కూర్చుంటే అవి హేయ వస్తువు ఎవడు నిలబడుతున్నాడు నేను నాష్టకరమైన హేయ వస్తువు నిలవాలంటున్నాడు నిలబెడతానంటున్నాడు కాబట్టి పరిశుధ స్థలంలో ఎవరు లోపడతారు తెలుసా లేవీలు లేక ఏర్పరచబడ్డ యాజకులే అందర్ లేవీలు కూడా కాదు క్రమం చెప్పుకున్న ఒక భాగం అంటే లేవీలకెళ్ళి వచ్చిన ఒక భాగం దేనికి సంబంధించింది అంటే మిల్కీ వచ్చిన వాడు లేవీ క్రమం నుంచి బయటకు వచ్చేవాడే మిల్కీ సెదకు క్రమంలో ఉన్నవాడు క్రమము టెంపరీ క్రమము మిల్కీ శాశ్వత శాశ్వత కాలం ఉండే యాజకత్వం ఈరోజు పాస్టర్స్ అంతా లేవి యాజకత్వాన్ని వెంబడిస్తున్నారు అందుకు ఆచారబద్ధంగా జీవిస్తారు మనం అట్లా మనము లేవి యాజకత్వంలోకి వెళ్ళి బయటకు వచ్చినాం ఉన్నాం వెళ్ళి లేవి యాజకత్వంలోకి వెళ్ళి బయటకు వచ్చి మెలికేసేది క్రమాన్ని ఎందుకంటే ఏసు క్రమం అది ఆయన ఫస్ట్ ఇచ్చిండు అది ఈ సల్పల్ పుట్టక ఆ క్రమం మనము ఆ క్రమానికి సంబంధించిన రాజులము యాజకులం మనం ఆ క్రమంలో ఉంటే కాబట్టి ఇక్కడ మరోసారి ఏమంటుండంటే సేమ్ వాక్యం మనం మార్కుశవార్త పదమూడు పద్నాలుగు కూడా చూస్తుంది ఎప్పుడైతే నాష్టకరమైన హేయ వస్తువు దాని చెప్పిన ప్రకారంగా పరిశుభ్ర స్థలంలో చూడండి ఒకసారి మా మార్కుశవార్తలు ఎంత తేడా ఉంటుందో మళ్ళీ ప్రభు మాట్లాడండి కదా మత్తాయిలో కానీ మార్కుల కానీ ప్రభు మాట్లాడిన మాటలేవి కానీ ఈ మత్తాయి చెప్పని మార్పు చెప్తున్నాడు చూడండి మొత్త చెప్పని విషయాలు మార్పు చెప్తాడు మార్కు సువార్త పదమూడు పద్నాలుగు అవచ్చును మార్కు శువార్త పదమూడు పద్నాలుగు మరియు నాష్టకరమైన హేయ వస్తువు ఇది ఒక మనిషికి సంబంధించింది ఒక అపవిత్రమైన మనిషికి సంబంధించింది ఒక అపవిత్రమైన గుంపు సంబంధించింది నాష్టకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు చూడండి ఇది లేదు మా మత వార్తలు నాష్టకరమైన హేయ వస్తువు నిలువరా స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు అంటే ఇది పరిశుధ స్థలంలో ఉండద్దు కానీ అది ఉండబోతుందని చెప్తున్నాడు అది ఇప్పుడు ఉంది మన మన మన కాలంలో సిస్టంలో ఉంది ఇది దేవుని బిడ్డలే కదా పరిశుధ ఆలయం పరింత్ర పత్రిక ప్రకారంగా కాబట్టి దేవుని ఆలయం చర్చిలో ఈరోజు నిలవరాని వస్తువులు ఉన్నాయి అవి ప్రకృతి సహజంగా చూస్తాం ఆత్మీయంగా చూస్తామంటాం మనం మరొకసారి ఏమంటుందంటే నిలువరాని స్థల మందు ఏ వస్తువు నిలువరాని స్థల మందు మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించ గ్రహించుగాక కాబట్టి ఏది చదివినా మనం గ్రహించాల మనం ఆ యొక్క ఆజ్ఞ ఇది దాని త్వరగా ఏమంటాడు యూ దయలో ఉండి కొండలకు పారిపోవలేను యూ అంటే క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితంలో నిలువరాని స్థలమందు హేయ వస్తువు నాశనకరమైన హేయ వస్తువు అంటే నాశనానికి నడిపించే వస్తువు అది అపవిత్రమైన జీవితము నిన్ను నాశనానికి నడిపిస్తుంది అన్న విషయాన్ని మాట్లాడుతాడు అటువంటి అపవిత్రమైన జీవితము క్రైస్తవులలో ఉంటే వాడు తపగా నాశనం చర్చి సిస్టమ్ మొత్తం నాశనం ఈ రోజు లేవా చర్చిలు నేను ఎన్నిసార్లు మీకు రుజువుపరిచిన పౌలు శ్రమ పడి ఎన్నో చర్చలు స్టార్ట్ చేసిండు ఎబుల్ రాసిన పత్రిక రోములు రాసిన పత్రిక ఎఫత్సీ దిశలోనిక పోలసి ఎన్ని చర్చలను అదే రీతిగా ఏడు సంఘాలు స్థాపించి యోహాను భక్తునికి ఇచ్చేసిపోయిండు చనిపోకముందుయతయర స్మరణ చార్దీస్ అవి కూడా ఏడు సంఘాలే అప్పుస్ల కారం తర్వాత ఉన్నాయి ఏడు సంఘాలే ప్రధాలు ఉన్నాయి ఏడు సంఘాలే పద్నాలుగు సంఘాలు అంటే ఒక్కొక్క పద్నాలుగు పట్టణాలలో కట్టింటి సంఘాలు ఒక్కొక్క సంఘం గుంపు సంఘాలు అంతగా ప్రయాసపడి ఆయన ఈ రోజు ఒక్కటి అడ్రస్ లేకపోయాయి ఒక్క చర్చి లేకపోయాయి శిథిలం అయిపోయినాయి కూలిపోయినాయి మీరు ఈ యూట్యూబ్ లో చూడండి వీడియోస్ ఉన్నాయి శిథిలం అయిపోయినాయి లవోదికి చర్చ్ అవన్నీ బిల్డింగ్స్ స్తంభాలుగా అనిపిస్తాయి శిథిలం అయిపోయిన స్తంభాలు లేకుండా పోయినాయి ఎందుకు అవి నాశనకరమైన హే వస్తువు తెచ్చిపెట్టుకున్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఎండ్ టైమ్స్ లో బాహాటంగా ప్రపంచం ఈ నాశనకరమైన హే వస్తువు చర్చ్ సిస్టమ్ లో ఉంది ఎందుకే ఎక్కడ చూసినా కొట్లాడుకుంటుంటారు రక్తపాతం చర్చ స్థలాన్ని నా కన్నారీసిన రక్తపాతం కొట్లాడుకుంటారు ఇంత మంచి మంచి చర్చలు ఉదాహరణకి హెబ్రోన్ చర్చ్ ఈ రోజు పోలీసులు వచ్చి కూర్చుంటారు చర్చ్లు ప్లీజ్ అంటే వీళ్ళు ఓట్లాడుకోకుండా నష్టకరమైన హెవేస్తూ ఎవరు చెప్పు పోలీసు వాడా నువ్వా సహోదరులైక ఎన్ని సంవత్సరాలు వాకింగ్ చెప్పిండ్రో చర్చెస్లన్న పోలీసు వాడు చెప్తున్నాడు ఏం తెలియదు ధర్మశాస్త్రం గురించి వాడు చెప్తున్నారే మీరు కొట్టుకోకండి రాబ్రోన్ చర్చ్ గోల్కొండ ఇంత పవర్ఫుల్ చర్చ ఒక కాబట్టి యువతలో ఉండేవాడు చర్చి సిస్టమ్ నుంచి నువ్వు పారిపోకపోతే దాన్ని బట్టి నాకు దుస్థితి లీక్కుపోతుంది అందుకే పెద్ద రాష్ట్రపతి అలాగే మీకు చూపిస్తూ ఉంటారు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చే ఉన్నది ఫస్ట్ తీర్పు చర్చకే అని నేను ఇంకా చాలా రుజువుపరుచిన వాక్య ప్రాణం ఎందుకు అది హేయ వస్తువు తెచ్చిపెట్టుకుంది ఇది చదువుతున్నా గాని గ్రహించలేవు మళ్ళీ గ్రహించకపోతే ఎట్ట ప్రకటిస్తావు సేవకు నీకు యుదయ నుంచి నువ్వు త్వరగా పారిపో లేకపోతే దాని పట్టిన దృష్టికి ఏం పడుతుంది బబ్లూర్ నుంచి త్వరగా పారిపోండి ఈరోజు చర్చ సిస్టమ్ బబ్లూర్ లాగా తరగిన దాని గురించి పారిపోకపోతే దానిపట్నం డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ స్టాండింగ్ నిలబడుట నిలుచుట అంటే అర్థం ఏం తెలుసా నిర్వహిస్తున్న పదాలు జేమ్ సాంగ్ నంబర్స్ లో 5308, Jameson numbers. 5308 from root word 531. Then the meaning is lofty. Lofty in place and character. Lofty means what? Lofty means the state. The state is the state. One word is the state. One word is the state. High. లేక నిన్ను నువ్వు హెచ్చించుకోవడం అది కరెక్ట్ వర్డ్ నాఫ్టీ అంటే హెచ్చించుకోవడం చెప్పండి తను మన ప్రభు హెచ్చింపడాలన్నా చర్చ్ హెచ్చింపాలన్నా మాది గ్రేట్ మాది గ్రేట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ ఎవడు ఎవడు హెచ్చించుకుంటున్నాడు చర్చ్ ఏమైనా లాగా పెట్టుకుంది మంత్రులు మంత్రులు ఎవరు పరిస్థితులు నిలబడరా కానీ అపవిత్రమైన వాళ్ళు నిలబడుతున్నారు చర్చెస్ ఈరోజు క్రిస్మస్ ఫ్రీ టైం క్రిస్మస్ కేక్ కంటే లోకల్ పాలిటిషియన్స్ పిలిపించి ఎవడు పరిశుద్ధుడు ఎవడు అపవిత్రం ఎవడు హేమైన వస్తువు పొలిటీషియన్ పాస్తరా తెప్పించుకుంది ఎవడు అనిల గురించి ఎప్పుడు మనం తప్పగా మాట్లాడడం ఎందుకంటే అమ్మవారికి ఏం తెలియదు వాడు ధర్మశాస్త్రంలో లేడు ధర్మశాస్త్రం క్రింద లేడని చెప్తా ఉంటుంది ఎక్కడ పోయినా కాదు ధర్మశాస్త్రం క్రింద బానిసేలాగా ఈరోజు ఇసల్ ఫలు ఉన్నారు ధర్మశాస్త్రం లోపల స్వతంత్రలుగా మనం ఉన్నాం క్రైస్తవులు కానీ అన్యుడు వాడు లోపల లేడు బయట లేడు పిల్లలేడు అందుకు నాకు వాళ్ళంటే జాలి వాళ్ళ గురించి ఎక్కువ నేను ప్రయాణ పడుతూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తూ ఎందుకంటే వాడికి పొడి తెలియదు రైట్ రాంగ్ ఏం తెలియదు వాడికి ఏంది సర్పం ఏది తేళ్ళు అసలు వాడికి ఏమి తెలియదు అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభుత్వ వాళ్ళని దేవుడు మన ప్రభుత్వ మీద కూడా అంతే మన ప్రభుత్వాలనుకు ఇష్ట అనిల్ అయిపోయినారు క్రైస్తవులు ఆయన వచ్చే టైంకి అనిల్ అదే విధానాలు తిరిగి తిరిగి నెరవేరు అనుకుంటున్నారు కాబట్టి జేమ్స్ రాంగ్ నెంబర్స్ ఫైవ్ ఫ్రమ్ అ డెరివేటివ్ ఆఫ్ ఫైవ్ ఎలివేషన్ అంటే హెచ్చించుకోవడం అల్టిట్యూడ్ ఉన్నతమైన స్థలం ఆకాశం నట్టుగా హెచ్చించుకోవడం ఇన్ని అర్థాలు మీరు చూడండి కాబట్టి పరిశుద్ధ స్థలంలో నిలబడేవాడు వాణ్ణి వాడు హెచ్చించుకుంటుంటూ అదే నాశకరమైన హేయ వస్తువు అని ఒక రీతిగా అర్థం చేసుకుంటున్నాడు అది నేను కూడా ఎప్పుడు చేసుకోవాలి ఈ గేమ్స్ అన్న నెంబర్ చూస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది రిక్వేడు కాకుండా వాక్యం ఫైవ్ టు టూ ఎయిట్ లో ఏముందంటే ఏ ప్రైమరీ ప్రపోజిషన్ ఓవర్ at uh, place and above period across casual for the sake of instead regarding with the accusative case superior to more than above in on giraffe of beyond chalavlin very chiefest very chiefest ante mari annitikante pai ki hechinchukodam chief c h i e f e s t very chiefest ante annitikante pai ki hechinchukodam idi saithan gunaganam ani hechagaladam 28000 randi saalu cheppisindi నేను సర్వోన్నతనికి సమానంగా ఆ యొక్క పర్వతం సభా పర్వతం మీద నా సింహాసనం వేసుకుంటాడు వాడు సైతాన్ వాడు మన ప్ర మన తండ్రితో సమానంగా వాడు తండ్రితో సమానం కాగలడు తండ్రి చేతిలో ఒక సృష్టింపబడ్డ జీవి అది వాడు సైతాన్ తండ్రితో ఎట్లా ఏకమైతం ఎట్లా నిలబడగలడు వాడు అసలు ఆయన ఊపిరికే వాడు అని ఉంది వాక్యం తిరిగి వచ్చినప్పుడు ఆయన ఊపిరితో వాడిని కాల్చి వేస్తాడనండి వాక్యం వాడు అనుకుంటుండూ నేను సభా పర్వతం మీద ఆయనతో పాటు సమానంగా సింహాసం వేసుకుంటాను అనుకుంటున్నాడు చూడండి చర్చ్ సిస్టమ్ ఇటువంటి గుణగణాలు ఉన్నాయి అంటే సైతాన్ ఉన్నాయి ఉన్నత స్థితి పక్షుల స్థలంలో వీడు అన్నిటికంటే ఉన్నతమైన స్థలాన్ని కోరుకుంటుండ్రు చర్చ స్థలంలో అందుకు అటువంటి చర్చ్ ఫెలోషిప్లన్నీ ఉంటే దానికి మరింత శిక్ష అని కూడా మనకి ఇది బహు ఆశ్చర్యం ఉంటుంది ఏ సంఘం కొరకు తన ప్రాణాన్ని ఖరగా పెట్టి అంతగా ప్రేమించి కొన్నాడో ఆ సంఘాన్ని శిక్షిస్తున్నాడు ఆయన అది జరిగింది పాత నిబరణ కాలంలో ఒక్క వాక్యం నేను చూపించి ఇక ముగించేస్తా దీనికి మళ్ళీ ఎప్పుడన్నా మరి దీర్ఘంగా మనం ధ్యానిస్తాం ఒకటే వాక్యం మీకు చూపించేసి ఏది హేయమైంది మీరు నేర్చుకున్నాము ఆయనకి అసహమైంది హేయం అంటే అసహ్యమైంది హేమైంది అది ఒక వస్తువు అనగానే అందరూ డిస్టర్బ్ అయిపోయారు అది వస్తువు కాదు ఒక మనిషి నిలబడేది మనిషి కదా అదే మనం చూసినాం నిలబడేడితే హేమైంది అది పరిశుభ్రం నిలబడేది హిశాలు పదలు ఒకప్పుడు పరిశుభ్రం నిలబడాలని అవి చెప్పిండు మరి పరుశుదలోనే నిలవాల్సింది మనమే సేవకులం యాజకులం కాని అటువంటి మనుషులే హేయంగా తయారవుతున్నారని నా దృష్టిలో లూకాసు వార్తలా చూపించే ఒక వాక్యాన్ని నేను ఆపేస్తాయి కలిగారు వచనం చూడండి లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం ఏది హేయమైంది చెప్పండి హేయం అంటే అసహ్యం కూడా దేవుని దృష్టికి అసహ్యమైందని కూడా చెప్తుంది హేయమైంది ఇంగ్లీష్లో అయితే అట్లే తెలుగులో అట్లా లేదు ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయంని ఎరుగును మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము మనుషులలో ఘనంగా ఎంచబడినది ఓ వీడు గ్రేటు వీడు ఎంత తెలియగలోడు పొగుడుతూ ఉంటారు చూసినావా అప్పుడు నాకు మంటలేస్తా ఉంటది వాళ్ళని పొగుడుతూ ఉంటే కానీ చిట్టని వారు ఎంతగా పొగుడుతూ ఉంటారు కదా మనుషులని అది దేవుని దృష్టికి అసహ్యం అంట నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను ఇప్పుడు చూడండి అండ్ హీ సైడ్ అంటు దెన్ యూ ఆర్ దే విచ్ జస్టిఫై యువర్సెల్స్ బిఫోర్ మెన్ బట్ గాడ్ నోవిత్ యువర్ హార్ట్స్ ఫార్ దాట్ విచ్ ఇస్ హైలీ ఎస్టీమ్ అమాంగ్ మెన్ హీస్ అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అక్కడ తెలుగులో అసహ్యం అని ఇంగ్లీష్ లో హేయమనుంది ఇప్పుడు చూడండి నేను తెలుగులో చదువుతాను ఎట్లా చదువుతాను మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి హేయమైనది కాబట్టి పరిశుభలంలో నిలబడేటోడు ఎందుకు హేయంగా మారుతుందంటే దేవునికి రావాల్సిన మహిమ వీడు దొంగలిస్తున్నాడు వీడే క్రీట్ అనుకుంటున్నాడు నేనే బహు తెలియగలను అనప్పుడు నేనే వాక్యం బాగా చెప్పగలను ఇంకో చెప్పలేడు నా అద్భుతం చేస్తుంది అనుకుంటున్నారు నీకు ఇచ్చింది ప్రభు గద ఒక్కటే సీక్రెట్ చెప్తా నేను అది ముగించే అద్భుతాలు పొందుకున్నవాడు దేవుణ్ణి పొందుకోకపోవచ్చు అద్భుత వరాలు వాడు ఆయన మహిమని కోరుకోకపోవచ్చు తేడా అదే మోసే నాకేమోదివి నాకు నువ్వు కావాలని నీ ముఖం చూడాల నీ మహిమలోకి నేను ప్రవేశించాల నీ మొహం నాకు అవసరం నాకు నువ్వు కావాలా నాకు ఏం అవసరం లేదు నువ్వు నాతో పాటు అంటేనే నేను పోతా కిందికి లేకుండా నేను బోన్ ప్రజలను విడిపించడానికి నువ్వు నాతో పాటు వస్తా అంటే నేను పోతా లేకుండా నేను బోన్ నువ్వు నాకు కావాలంతే కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ప్రభు నాకు స్వస్థ వరం కావాలా దయ్యం వెలగొట్టే వరం కావాలా నాకు ఇది కావాలా అది కావాలి ఇది కావాలి అది కావాలంటాడు మాస్టర్స్ ఒక నాకు నాకే కానీ అటువంటి వరాలు వింటే హైదరాబాద్ లో కొన్ని లక్షలు బట్టే చర్చ కడతా అన్నాడు ఇది నిన్ను నువ్వు హేయమైన వస్తువు హెచ్చింపు ప్రభువుకు రావాల్సిన మహిమను దొంగలించేడితే హేయమైనది ఎవరు క్రైస్తవులే పరుషుధ ఆలయంలో ఉంటారు కాబట్టి నాశనకరమైన హేయ వస్తువు ప్రపంచమంతటా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి అంతం తరగం ఏ చర్చ్కి ఇదే స్టోరీ చర్చ్ మెంబర్స్ అన్నా పాస్టర్ని పోకూడదు అంటారు ప్రభు కంటే ఎక్కువ ఎవ్వరు కూడా చెప్పుడు బ్రదర్ చెప్పిన వాక్యం విన్నప్పుడు మన ప్రభు ఎంత గొప్పవాడు బ్రదర్ అని ఒక్కరు చెప్పలేదు నాకు ఇన్ని సంవత్సరం ఈరోజు మనము అటువంటి అండర్స్టాండింగ్ రావాలనేసి మనము ప్రార్థన చేసి కలిగేసుకోండి పక్షుద్ధర వద్ద మీకు వందలు కృపగల దేవ మీకు స్తోత్రాలు వేసాయా ఇంతవరకు మేము చూసిన ఈ విషయాన్ని బట్టి నీకు ఎంత వందలు మీ కృప మాకు అనుగ్రహించి పరిశుద్ధులు నడిపించండి నష్టకరమైన ఏ వస్తువు కానీ మా మధ్యలోనే ఉంది అని చెప్పిన దాన్ని త్వరగా పాదుకోవాలని అటువంటి సహవాసం మా కొద్ది త్వరగా నడిపించి స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం ఆ మేన్ ఆ మెయిన్ హలలియ ఒక్కొక్కరుగా ప్రార్థన చేయండి సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సరళశక్తి సంప్రద మోహన్తుడుగు తండ్రి మైమాసారి పేగ దేవ కృప మయడానికి వందాలేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరిగితకున్న గొప్ప మహా మహాపరిశుద్ర మహోన్నతుల సర్వానికి సకల నిబంధనలు రాజైన దేవ పరిశుద్రానికి వందాలేసయ్య నికేస్తా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభా సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలపులు నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రంలో ప్రభావ మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మీకు వెనుకలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు దాన్ని బట్టి నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞత సత్తులు ఘనత మహిమ ప్రభావి సమర్పిస్తున్నాం ప్రభావ పరిశుద్ధులకు తండ్రి నీకు వందాలి సయ్య మీ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని మీకు స్వరాన్ని విని తండ్రితో వాక్యాన్ని మీరు మీ కృపా సింహాసనం మీ పాతల చేత మీరు మీరు మాత్రం మాట్లాడారు మమ్మల్ని బలపరిచినారు నాశనికరమైన హేయ వస్తువు అది పరిశుద్ధ స్థలంలో ఉందని మీరు చూపించినారు ప్రభావ గొప్ప దేవ అది ఏ నీతిగా అనేది కూడా ప్రభావ మీరు మాతో మాట్లాడినారు తండ్రి ప్రతి దశలో మేము ప్రభావ నాశనకరమైన హే వస్తు వాటి నుంచి మేము పారిపోవాలా ప్రభావ ఒకవేళ మా హృదయంలో నాశనకరమైన హే వేస్తుంటే ప్రభావ వాటి నుంచి మా పిల్లలు దయచేయండి ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులు ఇస్తే ప్రభావ పరిశుద్ధమైన హృదయం మీరు మాకు అనుగ్రహించినారు మీకు రక్తం చేత మమ్మల్ని అందరినీ అడిగి పవిత్రంగా ఓ ప్రభావ ఆత్మీయ మందిరిగా మిమ్మల్ని మార్చుకున్నారు కనుక ప్రతి దశలో మేము పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రభావ నాదేమన్నా ప్రభా ఎలాంటి హెచ్చింపు మాకు అవసరం లేదు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీకు మహిమ రావాలా ప్రభా అలా లూయా థ్యాంక్ యూ ప్రభా ఎస్య్యా ఈ రోజు ప్రభావ ప్రతి దాంట్లో ప్రభావ మనుషులు వెచ్చించుకుంటున్నారు ప్రభా కాబట్టి అది మా పొద్దు ప్రభావం మాకు దూరంలో కాక మీరు మీ చెప్పబడాలి మీ నామాన్ని చూపించాలా మాకు ఏ గుర్తింపు అవసరం లేదు ప్రభావం మీ నాన్న మీరు చూపించాలా మోస కోరుకున్నాడు ప్రభావ నైనా నీకు అందాలి ఎస్ ఓ ప్రభావ నువ్వు కావ కాబట్టి నైనా ఆ రీతిగా కోరుకుంటున్నాను మాకు ఎన్నో ఓ ప్రభావతాన్ని విధానాల ప్రభావి ద్వారా ప్రభావం మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు నైనా గొప్పదేవా నేను మహిమపరిచే బిడలుగా మేము ఉండాలా ప్రోభ ఈ లోకం అంతా నాశనకర ఏ స్థితి పెట్టుకుంది కనుక ప్రాభా అది తెలియని ఉంది ఈరోజు సంఘం ప్రాభా వాళ్ళని నిషేధీకరించి ప్రాభ మీకు వాక్యాన్ని వాళ్ళు ప్రకటించాలా వాటి అన్నిటి వాళ్ళని బడి తీసుకొని రావాలా ప్రాభా అలాంటి సేవా జీతం నడిపించమని ప్రాదిష్టమైన మేము ఉంటుందో శ్రమల కాలం అయితే చీకటి కాలం శ్రమల కాలం అయినా చూస్తే ప్రభావ సువార్త ప్రకటించాలా అనేక చోట్ల అనేక ప్రాంతాలకు ఏంటి ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ గొప్పదేవ పతి దశలోనైనా మీకు మీ విజేత జపించాలా ప్రభావ అయినా తండ్రి తన కుమారుడు ఏ రీతిగా ప్రభా విజేత చూపిస్తారా తండ్రికి ఆదిత్య మేము విజేత చూపించాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ విజేయతకి అర్థం చూపించిందే మీరు ప్రభావ మీరు విధంగా జీవించినారు మీ ఆ రితి మీద నేర్చుకోవాల ప్రభావ మీ పాదల దగ్గర ఉండి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందలు చేయాలి నేను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలా ప్రభావ ప్రతి దశలో ప్రభావం నాకున్న అన్ని మేము ఇచ్చినవే ప్రభావం వాళ్ళు ఏ గొప్పతనం లేదు ప్రభావ తండ్రి మేము తగ్గింపబడాలా మీరు మెచ్చింపబడాలా ప్రభావ సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుదల అలాగే ప్రతి స్థానాల ప్రభావ ఇన్ని మేము మహిమపరచాలా వింపాల ప్రాభ ఈ అనేక ప్రభావం మీ చెంతక రావాలా ప్రభావం ఒక్క దేవా నీకు వన్నాలు చేసిన అలాంటి పాత్రలు కానీ మేము మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నా ఒక్క దేవా నా తల్లి నీకు వన్నాలుసే వాక్యం ద్వారా మీరు మాతో కాబట్టి నేను మీరు ఎంతో పరిశుద్ధి లేని దేవుడు కనుక మీరు కూడా అలాంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించండి నా తల్లి ఇసు ప్రభావ గురుకులను పెద్ద ప్రయత్నిస్తే అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా మీరు అభిషేకించండి మీ పర్వకపు జ్ఞానం అనుగ్రహించండి అనుచరించుక ప్రభావ మీ వాక్యములు మీ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా చదువు ప్రేమించినగా కన్న ప్రభావ కాబట్టి ప్రతి దశలు మీరు చదవాలా పైపుల్ సంబంధించిన మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగరించండి మీ సంపూర్ణమైన జ్ఞానం మాకు అనుగరించండి ప్రభావ నా తన ఇస్తే ప్రభావ మీ జ్ఞానం లేకుంటే మేము మాకు ఏమి అర్థం కాదు ప్రభావ ముఖ్యంగా ప్రభావ మీ మనసు ప్రవ మీ మనసు లేకుంటే మాకు ఏమి అర్థం కాదు ప్రభావ ఎందుకంటే మీ మనసు నుంచి వచ్చిన ఈ వాక్యం అర్థం చేసుకుంటే క్రీస్తు కలిగిన మనసు మాకు ఎంతో అవసరం లేదు గొప్ప దేవ పరిశుద్ధులకు తండ్రి మీ యొక్క మనసు మీ ప్రేమతో మా నింపండి మీ మనసును మేము మీ ప్రేమను మేము నింపుకోవాలా గొప్ప దేవ మీ వాక్య చేత మేమంతా మాట్లాడినందుక నీకు వందా వచ్చినప్పుడు కొత్త కొత్త మనసు మీకు వస్తుంది మీరు అన్నారు ప్రభా సమీరు గందలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన కాబట్టి ప్రతి దశలో మీ మనసు మేము పొందుకోవాలా ఓ ప్రభా ఆ మనసు మీ నుంచే మాకు రావాలా ప్రభా కాబట్టి మీరే మాకు సాయకులు నడిపించండి వాక్యం ద్వారా మాతో మీకు అన్నా నీకే కొంతాస్థితలు అర్పించుకోవాలి అయినా వైరస్ వాకి అందరినీ స్వస్థపరిచిను ఓ ప్రభావ ఆ కలువరిశిలోనైనా నీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్కవేళ సంపూర్ణ స్వస్థత దయచేను ప్రాధ్యమైన గొప్పదే హాస్పిటల్స్ లోప్రవ్వా చిన్న బిడ్డలు ఎంతో మంది ప్రభు అనారోగ్యాలింటుంది ప్రతి ఒక్క బిడ్డల మీద సంపూర్ణ స్వస్థత మీరు కలుగు చేయమని ప్రార్థిస్తుంది హళలియా ఒక థైరసైట్ ని కద్దిస్తాను ఏసీ క్రీస్తున్న పడిరా ఆ బాడీ నుంచి బడ్డీ సైత రోగం ఏసీ క్రీస్తున్నా ప్లేటెట్స్ ఏసీ క్రీస్తుల నామని కార్కెట్ సమృద్ధిగా అభివృద్ధి పొందునుగాక ఏ క్రీస్తుల నామైన ప్రతి బిడ్డ స్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తుందేనా రియా ప్రభావ చిన్న పాప ప్రార్థనిస్తుంది సై మన్స్ ప్రాధాన్యత ఇద్దరు స్వస్థపరిచి ప్రభావ మీకు ఒక సాక్షిని పెట్టుకున్న బిరలు భవిష్యత్తు మీరు జీవించాలి వేసే ప్రభావ నైనా నీకు వానాలేస్తే గొప్ప దైవ మేముంటుంది శ్రమల కాలంలో అయినా గొప్ప దేవన తను ఈ శ్రమలో ఎవరు కూడా ప్రభావ కదిలింపబడకుండా నైనా ప్రతి ఒక్కరు ప్రభ శ్రమలో సహిస్తూ మేము ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ కాబట్టి మీరు ప్రభావ ఈ లోపంలో ఉన్నప్పుడు కూడా ఆ రీతిని శ్రమ కాబట్టి మీ నుంచి శ్రమంలో మీరు విదైతే నేర్చుకున్నారు ప్రభావ కాబట్టి ఈ శ్రమంలో కూడా మేము విదైతే నేర్చుకోవాలా నేను భయభక్తులు కలిగి ప్రీతికరమైన మేము చేయాల ప్రభావం ప్రతి దశలోనైనా మీకు మాదిరిగా మేము జీవించాలా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించి మీ రాగన్ చిత్తపరచుకోమని ప్రధిష్టమైన శని సీకానంద్ ముట్టని ప్రభావానికి మంచి ఆరుగు నిలిచింది అన్నగారు ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు అతిథి మీ నుంచే కలిగింది ప్రభావ మీ ఆత్మనే బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నా ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు నేను తెలుసుకోవాలో ప్రభావ ఎందుకంటే ఇప్పుడు నాశనకరే హే వస్తే విజయం విషయంలో చర్చస్లో కాబట్టి ఆ బిడ్డలకు ఎట్లా ఇంటర్పీట్ చేయాలో మాకు ఆ జ్ఞానం అనేది నుంచి గొప్పదేవ అన్నాను ఇంకా మీరు బలపరిచిన అనేక మంది విషయాలు బయలుపరచండి కుటుంబం చోటు మీ అగ్ని కరించి ప్రవా తిరుపతి భవిష్యత్ని తీవించండి పర్లో ఒక జ్ఞానం చేతి నింపి ప్రభావ మీ వాక్యములు ఇంకా బలపడాలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మీకు సత్యాన్ని ప్రకటించాలా అభిషేకించి మీరు మంచి ఆరోగ్యం దేయండి మీ పర్లో ఒక జ్ఞానం చేతి నింపి గొప్ప సాహస్ని పెట్టుకోవాలి అన్న బంధువులు అన్నగమ్ములు అందరూ ప్రభావిత సత్యంగా రావాలా మీరే సాయంత్రమాలు ప్రార్థిష్టమైన గొప్పదేవ కుటుంబంలో పర్వ ప్రతి కుటుంబంలో ప్రభావ మీ యొక్క శాంతి సమాధానం కలుగులు కాక ఏసుక్రీస్తున్న నామంలో ఓ ప్రభా చీకర అందుకని దుష్ట శక్తిని గర్దిస్తున్న హల్లియ కుటుంబంలో ప్రభావం దుష్ట శక్తిని ఇంత భయంకరంగా గద్దించాలని సమాధానం అను గురించి మీకొక సాక్షిని పెట్టి ఉద్యోగ స్థలంలో పనిబాటులో సామాన్య జీవితం సాంఘిక జీవితం ప్రతి దశలో మాకు సమాధానం ఉండాలి ప్రభావ మీరే సమాధానం కాకుండా మీకు సమాధానం అందరు హృదయ వాంఛి మీకు ఇచ్చింది ప్రతి కోరిక సఫల పరిచబడినకేసు క్రీస్తు పరిశుద్ధంగా ఉన్న హళలియన మీకొని గొప్ప సాక్షి అందరినీ నిలబెట్టి రాకు సిద్ధపరచుకోమాలి అంతవరకు నేను సహించాలా అంతవరకు నేను జీవించాలా నీ నీతి సత్యని ధైర్యంగా ప్రకటించాల ప్రభా అలాంటి అలాంటి ఆత్మాభిషేకం అనేది నడిపించాం తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాల ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రిని యొక్క వాక్యం ద్వారా ప్రభాని స్వరం ద్వారా మాట్లాడే ప్రభా ఒకవేళ తండ్రి నీ పట్ల నాకేదైనా ఆయస్కరం ఉంటే ప్రభా తండ్రి నాయన నీ పట్ల విధేయత చూపిస్తూ సాగిలపడి నాయన నీ పట్ల నమస్కారం చేసి ప్రభా నన్ను తగ్గించుకుంటూ ప్రభా నాయన నిన్ను గణపరుస్తూ నీ మా నామాన్ని మయమపరుస్తూ ప్రభ నా పట్ల ఏదైనా నన్నీ నాశనకరమైన ఏ వస్తువు సంబంధించింది ఏదైనా ప్రభా ఆ విధేయత ఏదైనా ఉంటే నాయన తండ్రిని ఎదుట ఒప్పుకోకుంటున్నాను నన్ను క్షమించమని ప్రాధాయపడుతున్నాను ప్రభా నీ కృపా కనిక్రము నాకు సదాకాలము తోడయుండును గాక తండ్రి ప్రభా తండ్రి అలాగే ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లోకమంతానైనా తండ్రి వాక్యాన్ని ఎవరు ప్రభ స్వీకరించలేకపోతున్నారు హృదయాన్ని కాఠిన్యపరుచుకుంటున్నారు ప్రభ పైకి భక్తి లాగానే ఉంది కానీ లోపల శక్తి ఉండదు ప్రభ ఎందుకంటే లోపలంతా కాఠిన్యమే ప్రభ ఎందుకంటే ఈ వాక్యము లోపలికి వెళితేనే అది నాటబడుతుంది ఫలిస్తుంది హృదయానికి శుద్ధి వస్తుంది కానీ మనుషులంతానైనా కాఠిన్యపరుచుకున్నారు అయినా మేము మాత్రం ప్రభ ఎక్కడా హృదయాన్ని కాఠిన్యపరచుకోవద్దు ప్రభా తండ్రి ఏదైనా నీ పట్ల అవిధేత కలిగించేది అవిశ్వాసం కలిగించేది నీకు ఆయాస్కరం అన్నది ఏదైనా కానీ ప్రభా అది మా ప్రాణమైన ఏదైనా ప్రభా తండి నీ ఎదుట కానీ ఒప్పుకోవాలా ఈ వాక్యాన్ని మేము సాత్వికంతో స్వీకరించాలా అంగీకరించాలా నీ ఎదుట వచ్చి ఒప్పుకోవాలా ప్రభా అప్పుడే విడుదల ప్రభ లేదంటే ప్రభానైనా విడుదల ఉండదు కాబట్టి ప్రభ నువ్వు మాట్లాడిన ప్రతి స్వరం ప్రభానైనా తండ్రి అది మా జీవితాలను సరిచేస్తుంది మేము వెళ్ళాల్సిన నాయన మా మార్గాన్ని త్రోవను చూపిస్తుంది ప్రభ అందుకే వాక్యాన్ని అంగీకరించాలా లేదా ప్రభ అందుకే నాయన నువ్వు మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ఇది మీనించే స్వరం నాయన ఇది మీనించేగలిగింది కాబట్టి నాయన నేను ఎంతో సాత్వికంతో ప్రభ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తున్నాను నాన్న నా హృదయంలోకి ఆయన తండ్రి ఇది నాటబడి పళ్లించేలాగున మీరే నాయన కృప చూపించండి ప్రభ నాయన వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరము కృప చూపించండి ఆ కలవరిశిలులో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభ ఎవరైతే ఆ సైమాన్ని ముట్టండి తాకండి ఆ వైట్ కౌంట్స్ అయినా డౌన్ అయినాయి అంట మీరే ఇంక్రీజ్ చేయండి ప్రభ తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి తీసివేసి సంపూర్ణ స్వస్థత నదురడైన యేసుక్రీస్తు నామంలో ప్రభ ఆ యొక్క బాల్యుడిని తన తన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ప్రభ వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని కూడా తొలగించండి ప్రభ తండ్రి సమాధాన పరచండి ప్రభా తండ్రి కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో ప్రభా ఈ దినం ఆ పిల్లవాడి పట్ల వాళ్ళ నాయన సమాధాన పడి ప్రభ వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవాలా ప్రభ అలాంటి జ్ఞానము బుద్ధి తెలివి ప్రభ వాళ్ళకి దయచేయండి ప్రభ ఆయన నీ బిడ్డలంతా నశించిపోతుందంటే కేవలం జ్ఞానం లేకనే ప్రభ అందుకే పైకి భక్తే కానీ లోపల శక్తి లేదు ప్రభ ఎందుకంటే లోపలంతా నాయన కాఠినమే ప్రభ కాబట్టే నాయన ఈ దినం నీ బిడ్డలందరూ నాశనకరమైన ఏ వస్తువు అయినా వెచ్చలవిడి కాదు పాపం చేయగలుగుతున్నారు ప్రతిదీ అబద్ధాలు ఆడగలుగుతున్నారు ఇష్టానుసారంగా జీవించగలుగుతున్నారు కాబట్టి ఈ దినం నాయన బలహీనమైపోయి ఉన్నారు ప్రభ బలపరిచే దేవుడు నీవే లేవనెత్త దేవుడు నీవే నిలబెట్టే దేవుడు నీవే ప్రభ కాబట్టే నీ శక్తిని వాళ్ళు ఆశ్రయించలేకనే ప్రభ ఈ దినం ఎంతో శ్రమంలో ప్రభ ఎంతో దుఃఖంతో ప్రభ అభివృద్ధి లేదు నాయన వాళ్ళ జీవితాల్లో సమాధానం లేదు ప్రభ ఎందుకంటే నీ వద్దకు వాళ్ళు రాలేకపోతున్నారు ప్రభ ఈ వాక్యం ఎవరైతే సాత్వికంతో అంగీకరిస్తారో ప్రభ వాళ్ళ జీవితాల్లోనే ప్రభా తండ్రి మీ యొక్క వెలుగు ఉంటది ఎవరైతే ఒప్పుకోరు నాయన కఠిన పరుచుకుంటారు ఎవరైతే వాక్యానికి దూరంగా తొలగిపోతారు వాళ్ళందరూ ప్రభా తండ్రి జ్ఞానం లేకనే నశించిపోతున్నారు కాబట్టి మేము అయితే ఆ రీతిగా ఉండకుండా ప్రభ నీ కృపచేత మమ్మల్ని రక్షించు మేము ఏ అదైనా నీ పట్ల ఆ ఆయస్కరమైంది ఏది చేసినా ప్రభ తగ్గించుకొని నాయన నీ దగ్గర సాగిల నాయన మారు మనసు పొందాలా ప్రభా తండ్రి పశ్చాత్త పడాలా ప్రభ వాళ్ళు వీళ్ళు చూసి ఏదో అనుకుంటారని అనుకుంటే నాయన వాళ్ళు అనుకునేదేమో కానీ ముందు మనం మేమే నాశనం అయిపోతున్నాం జ్ఞానం లేక కాబట్టి ప్రభ ఎక్కడ నీ మీదనే నమ్మకం పెట్టాలి ఎంతో నమ్మదగిన దేవుడు నీవే కాబట్టి నీ విశ్వాసం కనపరుస్తూ ఏదైతే ప్రభా మా జీవితాల్లోని ఒక పందెం అనేది పెట్టావో ప్రభ ఆ యొక్క పందెంలో ప్రభ ఓపికతో ఓర్పుతో సహనంతో సాత్వికంతో దీర్ఘశాంతంతో కాబట్టి మా యొక్క పిలుపు తగినట్లు మేమందరం జీవించి నీ యొక్క రాకడను నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క మహిమని లోకమంతా నింపేలాగన మీరే నాయన అలాంటి సేవలోకి అలాంటి సహాయం నాయన దయచేయండి ఎక్కడ మా జ్ఞానం పెట్టద్దు ప్రభ ఎక్కడ నాయన మా జ్ఞానం మా ఆలోచనలు మా తలంపులు ఏవి ప్రభా ఒక వెంట్రిక కూడా రాల్చలేవు ప్రభా నీ సహాయం లేకపోతే నీ సహాయం లేకపోతేనే ప్రభా కాబట్టి అన్ని విషయాల్లో ప్రభా కుటుంబంలో ఉద్యోగంలో సేవలో ప్రతి చోట ఏ పనులైనా ఎదురితో మాట్లాడినా కానీ అన్ని చోట్ల నీ సహాయం తీసుకుంటేనే ప్రాభా ఈ లోకంలో మేము జయించగలం ఎందుకంటే ఈ లోకాన్ని మీరు జయించి వెళ్ళినారు కాబట్టే ప్రాభ నీ వైపే చూడాలా కాబట్టి తండ్రి వాక్యం స్వరం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా పట్ల ఏదైనా నీకున్నా ఆయాస్కరమైంది చూపించి మమ్మల్ని సరిచేసి నువ్వు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ పరిశుధ్రేవాకృపలంతేవాయచలేని వంద్ర సర్వశక్తి మంచుల సర్వాధికారులు వందనాలు ప్రభా దేవా ప్రభా మరి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడడానికి మందినాలు ప్రభా దేవాచ ప్రభ మేము అన్నింటిలో వెళ్ళాలని కళాల ప్రభా దేవా అన్నింటిలో మేము అనుభవూర్వకమైన ప్రకటించటం మీరు మాకు శాంతా ఇచ్చిన తండి దేవాయచ ప్రభ నీకు లెక్కలేని వందనాలు ప్రభా దేవా మళ్ళీ ఎంత మంది బ్రదర్స్ అయితే ప్రభావ ట్రైబల్ వచ్చారు ప్రభా వారిని ప్రభాస్ ప్రభా దేవాడిని దీవించి యొక్క చర్వశత ప్రకటించడానికి ప్రభా ఇంకా కొన్ని ప్రాంతాలలో పంపించండి ప్రభాస్తోంది దేవాయ ప్రభా ఆఫ్ఘనిస్తాన్ దేశం కోసం ప్రభా తాలిబాన్ విషయంలో ప్రభా ఆ యొక్క దేశం మధ్యనే ప్రభ శాంతి సమర్థం ఐక్యత దాని ప్రభా వాళ్ళంతా మారుమార్చి కొన్ని రక్షణకి రావడం ప్రభా దేవ సౌలుగా ఉన్నవాడిని ప్రభా మీరు పౌలుగా మార్చి వేసిన దేవుడో ప్రభా దేవ అక్కడ ఉన్న కంట్రీస్ కూడా అదే రీతిగా మారాల ప్రభావ వాళ్ళంతా మారు మంచి పొంది రక్షణకి రావాల ప్రభా దేవాస ప్రభా మీరు మాట్లాడని ప్రభావ వాళ్ళు ఒక మనుషులు అని వాళ్ళకి తెలియచండి ప్రభావ దేవా యజు ప్రభ వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క మూర్ఖత్వానికి గద్దించి కొట్టివేయండి ప్రభా దేవా ప్రభా వాళ్ళు నిసనిద్రం మొరపెట్టి బిడలుగా తయారు ప్రతి ఒక్క ఆత్మని మీరు కాపాడండి రక్షించని ప్రభా దేవాసీ ప్రభా దృష్టి నుంచి ప్రతి ఒక్క ఆత్మలను మీరు కాపాడండి ప్రభావస్త పరిశుభ్రమైన సర్వశక్తి మంత్రులకి మందులు ప్రభావ దేవా ప్రభా ఇంకా రకరకాల వైరస్ల చిత్తప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు ప్రభా వ్యాక్సిన్ చిత్త ప్రభావ మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకు మందు ప్రభావ దేవ అనాథ బిడ్డలు మీరు ప్రభా వాళ్ళ భవిష్యత్తులో మీరు దీవించండి ఆశ్రమించింపండి ప్రభావ వారికి హెల్ప్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని మూర్తి స్వస్థపరచం ప్రభా దీవించండి ఆశీర్వాదించని ప్రభావం స్థితితో మీకే ఉన్నదండి దేవ ఓల్డ్ ఏజ్ ఉన్న వరకు ప్రార్థిస్తున్న ప్రభావ ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ప్రభావితం మొదలు పెట్టాలా వాళ్ళు కూడా ప్రభా మీరే నిజమైన దేవాలను తెలుసుకోవాలి ప్రభావ అలాగే ఫౌండేషన్స్ ఉన్నాయి ప్రభా ఆ ఫౌండేషన్స్ లో వారిని కూడా దీవించండి వాలంటీర్స్ ని కూడా దీవించండి ప్రభా ఆశీవించని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా నీ యొక్క శువార్త ప్రకటించేలాగా తయారు చేయండి ప్రభా దేవాయ ప్రభా మరి నీ యొక్క అక్కడ చాలా త్వరలో ఉంది కాబట్టి ప్రభా అనేకులు మార్మల్చు పొందాలి ప్రభా మేము కూడా మారాలా అనేకుల కనిపించడా ప్రభా నీ యొక్క స్వార్థ చెప్పి ప్రభా మరి మార్చి వేసేలాగా ప్రభా మా ప్రాధంలో శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభా నూతన బలము నూతన శక్తి చైతన్ నింపని ప్రభా అగ్ని అభిషేకం మాకు దాచండి ప్రభా మందరిని అభిషేకించి ప్రభా నీ యొక్క సేవలు వాడుకుని ప్రభా నీ చిత్తాంతరమంలో నడిపించండి నీ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభా చివరి వరకు నిలబెట్టి ప్రభ నీ నామలకి మేమత్ తెచ్చుకోమని నీ యొక్క పరిశుద్ధత గుంపులో మాందరిని తీయచేసుకొని పెట్టుకోమని వాక్యం చేత మాట్లాడిన మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు మీకు ఏదో వందనాలు ప్రభా దేవా మరి ఆ యొక్క హేయమైన వస్తువు గురించి ప్రభావ చెప్పిండు అన్న ప్రభా ఆ ఏడు సంఘాల గురించి ప్రకటనలో ఏడు సంఘాల గురించి మాతో చెప్పిందన్న మాట్లాడిన ప్రభు మాతో మాట్లాడిన ప్రభా శివామ ఏడు సంఘాలలో ఆ యొక్క ఏమైనా వస్తువుగా మేము ఉండడానికి వీళ్ళేదు ప్రభా మమ్మల్ని మేము ఇంకా హెచ్చించుకోవడానికి వీల్లేదు ప్రభాతండి ప్రతి చోట మేము మిమ్మల్ని మేము ఘనపరచాలి మహిమపరచాలి మిమ్మల్ని హెచ్చించాలి ప్రభాతండి మాలో ఏమైనా ఏదైతే మాకు చూపించండి ప్రభా నీ తండ్రిలో ఒప్పుకొని మేము విడిచిపెట్టాలి ప్రభా ప్రతి చోట ప్రభా నీ మేము దీర్ఘ శాంతం కలిగి తండ్రి ప్రభా మరి ఇంత తగ్గింపు కలిగి నీ మేము వాడబడాలి మేము చేయాలి తండ్రి ప్రతి చోట నీ వాక్యాన్ని మేము ప్రకటించాలి ప్రభా తల్లి నీ వాక్యానికి లోబడి మేము జీవించాలి ప్రభా అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభాతండి వాళ్ళు అసహకరమైనది తండ్రి మీకు ఇష్టమేంటి ప్రతి ఒక్కటి మాకు మాంచి తీసుకోండి ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు ప్రభా వందనాలు ప్రభావ ప్రతి వైరస్ ప్రతి ఒక్క రోగం నుంచి మమ్మల్ని తప్పిస్తున్నాడు విడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు అయితే ప్రభా మరి మా యొక్క ప్రతి ఆత్మ ప్రభావం మీకు అప్పచెప్పుకుంటున్నాం తేవా మేము తండ్రి మీరే మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా నా దైవమ్మ నీకు ఎంతో బంధనాలు వచ్చి ప్రభావతండి మాగలకు శిలోవైన రక్తాన్ని కాల్చిన మాగలకు మీ యొక్క ప్రాణాన్ని పెట్టిన ప్రభానతండి అదండి మీకు ఏమి ఇచ్చి మీరు తీర్చుకోలేని ప్రభావతండి కేవలం మీ చేయగలం అండి ప్రభానికి వందనాల రద్ద అది అది మరి మరి మా సేవ ఎక్కడున్నో మాకు చూపించండి ప్రభావ అది మా పొలం ఇక్కడున్నో ఎక్కడ తున్నాలో మాకు చూపించండి ప్రభావతని అది మరి మీ సేవను ఘనంగా చేయాలి ప్రభానతాన్ని ప్రతి ఒక్క ఆత్మను మీ లక్షణలోకి తీసుకురావాలి ఎందుకంటే మీ త్వరగా రానే ఉన్నారు బాబా కూడా తన విడవ పడడానికి ప్రభావ ప్రతి ఒక్కరిని లక్షణలోకి రావాలి ప్రభానతని విస్తూ ప్రభా రావాలి ప్రభా తల్లి నన్ను రక్షించుకున్నట్టు ప్రతి వారిని రక్షించుకోండి ప్రభా నా తల్లి ప్రభావ మా ప్రార్థన ఆలకించండి ప్రభా సన్నిధిలో పెడుతున్నాం ప్రభా మరి ఆలకించి మాకు మీ యొక్క సమాధానం దయచమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తల్లి